అది ఉండ్రి దగ్గర ఉందో వాళ్ళే రావాలా సపోజ్ అది కూడా నీదరుంటే అది తెరిచుకొని లోపలికి వస్తావు లోపలికి వచ్చినాకేంటి సరిపోతుంది ఈ రూమ్ లోకి వస్తే ఫ్రిడ్జ్ తెరవాలా దాంట్లో చల్ల నీళ్ళు తాగాల ఎండాకాలం ఇంట్ ఇంకా ఫ్రూట్ జ్యూస్ ఉన్న మజ్జిగ ఉన్న అవి తాగుతాం బెనిఫిట్ వచ్చిందా దాని తాళం ఉండవల్ల దాని తాలం చెవి వల్ల తర్వాత బెడ్రూమ్ లో పోతాం బెడ్రూమ్ తాళం ఉంటే విశాంతి తీసుకోగలవా తీసుకోలేవు కదా అది కూడా చెవి